జల చరగభూసు నరూప జల చరగభూసురూప కమల నేత్ర సుందర సుమగ్రామల్లనేత్ర సుందర సుమాత్రియ పుత్ర సమస్తలోకసూత్ర నిఖిల పవనా నిర్మల జీవన సర్వే శురవంది విశ్వణ పన్నగ శయనా నిద్రిత నీలి గగన మండల సుందరా మంజుల మురళీ మనోహరా నీలి గగన మండల మంజుల మురళీ మనోహరా వేదాంత విజ్ఞాన స్వరూప సర్వేశేశ్వర జల్లచరమృగభూసురూపా అనిత్యాలను ఆలింగనం చేసుకుంటూ నిత్యానందాన్ని కోడం భ్రాంతి ఇదే జీవభ్రాంతి ఈ భ్రాంతిలో అహం భావన పుడుతుంది ఇది జీవ భావన అహం భావన రాగద్వేషాలను తయారు చేస్తుంది రాగద్వేషాలు ప్రగతికి ప్రతిబంధకాలుగా తయారవుతూ ఉంటాయి దగ్గరై బాధించేది ద్వేషం దూరమై బాధించేది రాగం ఏది ఏమైనా రెండున్న చోట గండాలు తప్పవు ఇవే బ్రతుకులో సుడిగుండాలు ఎవరు ఎవరికి ఏమీ కాని ఈ ప్రపంచంలో కల్పించుకునేటువంటి బంధాలన్నీ బాంధవ్యాలు కావు అవన్నీ బంధాలు వీటిలో నిజమైనటువంటి తృప్తి మనిషికి లభించదు పరమాత్మతో మనకు ఉండేటువంటి సంబంధమే నిత్య సంబంధం ఉన్నటువంటి ఒక్క సత్యాన్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి ఏదో రెండున్నాయి అనుకుంటూ ఉన్న సత్యానికి మనం ఎప్పుడూ దూరం కాకూడదు ప్రతి మనిషి యొక్క ఆంతర్యములో హృదయంలో రెండు ఒకటిగా గనక మిగలగలిగితే వ్యక్తి కళ్యాణం జరుగుతుంది ఇదే లోక కళ్యాణానికి దారి తీస్తుంది భేదంలోని దోషాలు పరమాత్మ అభేదం కనుక పరమాత్మ నిర్దోషం సమం కాబట్టి కల్మషయుతమైనటువంటి జీవుడు నిష్కల్మషంగా మారాలి అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మష అన్నది భగవద్గీత మన హృదయంలో ఉండేటువంటి కల్మషాలన్నీ కనుక అంతరించిపోతే ఈ కల్మషయుతమైనటువంటి జీవుడే నిష్కల్మషమైనటువంటి బ్రహ్మ జ్ఞానంగా భాషిస్తూ ఉంటాడు క్షీణ కల్మష అంటే కల్మషాలన్నీ కూడా పోగొట్టుకున్నటువంటి జ్ఞానులు బ్రహ్మ నిర్మా నిర్వాణం లభంతే బ్రహ్మ జ్ఞానాన్ని బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నారు అనే భగవద్గీత బ్రహ్మత్వాన్ని అందరూ ఆశిస్తారు కాని జీవత్వాన్ని పోగొట్టుకునేందుకు ఎవరు సంసిద్ధంగా ఉండరు అహం తొలగిపోతేనే జీవత్వం పోతుంది జీవత్వాన్ని పోగొట్టుకునేందుకే సాధన ఇదే జ్ఞాన సాధన సాధనలన్నీ సాధ్య రూపుడైనటువంటి పరమాత్మ వైపుకే కదులుతూ ఉంటాయి పరమాత్మ అనంతుడు అద్వైయుడు అభేద జ్ఞానమే పరమాత్మ జ్ఞానం జీవత్వమే భేదం కనుక ఈ భేదమైనటువంటి జీవత్వం నుండి అభేద దర్శనానికి మనం కదిలిపోవాలి ఇదంతా కూడాను పరమాత్మ అనుగ్రహంతోనే మనకు సిద్ధిస్తుంది ఇదే వస్త్రాపహరణ లీల గోపి వస్త్రాపహరణ లీల కృష్ణ గోపికలు బాలకృష్ణుని ప్రాణతుల్యంగా ప్రేమించారు ఒక్క క్షణం కూడా పరమాత్మ వారికి దూరం కాకూడదు అనేదే వారి ఆకాంక్ష అభిలాష వారి అభీష్టం ఫలప్రదం చేసుకునేందుకు కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు ఇదే గౌరీదేవి నోము హేమంత ఋతువులో ప్రథమ మాసమైనటువంటి మార్గ శీర్షంలో కఠోరమైనటువంటి నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించారు గోపికలు బాలకృష్ణుడే వాళ్లకు పతిగా కావాలి అనేది కోరిక ఈ సంకల్పం చేస్తూ కాత్యాయని వ్రతాన్ని ఈ గౌరీ నోముని వాళ్లు నోచుకున్నారు క్యాని మహాయ మహాయోగిధీశ నందగోపసు దేవి పతి కురు తే నమ అమ్మా కాని ఓ జగన్మోహిని ఓ జగీశ్వరి నంద గోపసు దేవి పతి మేకురు నందకుమారుడైనటువంటి బాలకృష్ణుణ్ణి నాకు పతిగా అనుగ్రహించు తే నమహ నీకు నమస్కారము అంటూ ప్రార్థన చేస్తూ ఈ వ్రతాన్ని ప్రారంభం చేశారు అంటే వర్షకాలంలో యమునాజలాల్లో స్నానమాచరించి ఇసుకతో గౌరీదేవి యొక్క ప్రతిమను తయారు చేసి ఈ శ్లోకాన్ని సంకల్పంగా చెబుతూ గోపికలందరూ ఈ విధంగా నోమును ప్రారంభం చేశారు ఏ గోపికకు ఆ గోపికే ప్రత్యేకంగా సంకల్పం చేస్తూ ఇట్లా నందగోపు కుమారుడైనటువంటి నందబాలుడైనటువంటి బాలకృష్ణుడు మాకు పతిగా కావాలి అని వాళ్లు ప్రార్థన చేశారు ఇది కాత్యాయని వ్రతం గోపికలకి కోరికలు లేవు వాళ్ళకి ఒకే ఒక కోరిక పరమాత్మ వారికి సొంతం కావాలి అనేది వారి ఏకైక కోరిక అందువల్ల ప్రాపంచికమైనటువంటి విషయ భోగాలు కావాలి అని ఎప్పుడు కూడాను పరమాత్మన వాళ్ళు ఎప్పుడు ఆశ్రయించలేదు కామం కోరిక ప్రతి మనిషి హృదయంలో ఉంటుంది అందరికీ ఉంటుంది కాకపోతే లౌకికుల యొక్క హృదయంలో ఉండేటువంటి కోరికలు విషయభోగాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి భక్తుల యొక్క హృదయంలో కూడా కోరిక ఉంటుంది కామం అయితే ఇది పరమాత్మ వైపు పయనిస్తూ ఉంటుంది విషయాధ్యాయత చిత్తం విషయ విషజ్జతే విషయాన్ ధ్యాయత చిత్తం విషయ విషయాలను గురించి ధ్యానించేటువంటి మనసు ఈ విషయ ప్రపంచంలో భోగాలను అనుభవించాలని ఏ మనసుకైతే ఉంటుందో తదేకంగా ధ్యానిస్తూ ఉంటుందో ఇటువంటి మనసు విషయ ప్రపంచంలో రమిస్తూ ఉంటుంది కాని ఉద్ధవ ఏ మనసైతే నన్ను గురించే స్మరిస్తూ ఉంటుందో ఆ మనసు నాయందే ఉంటుంది అని భాగవతంలో స్వయంగా భగవంతుడు తెలియజేశాడు కనుక గోపికలకి పరమాత్మ అన్యంగా రెండవ వస్తువులో రమించాలి అనేటువంటి ఆలోచన లేదు గనక వారి యొక్క ఏకైక అభిలాష పరమాత్మే గనక వాళ్ళు ఈ కాత్యాయని వ్రతాన్ని ప్రారంభం చేశారు వేదనలన్నీ తీరేది భగవంతుని యొక్క కరుణలోనే అని వారికి అర్థమైపోయింది జీవితానికి గమ్యం జగన్నాథుడే అనేటువంటి నిశ్చయం స్థిరంగా ఉండిపోయింది ఏది తోడు ఉండినా ప్రపంచంలో లేనిదే అని ఉన్న ఒకనొక తోడు నీడ పరమాత్మయే అనేటువంటి సత్యం వాళ్ళ హృదయంలో నిశ్చయంగా నిలబడిపోయింది కాబట్టి నాది అనేది ఈ ప్రపంచంలో ఏదైనా బంధమేనని అందమనేది ఆనందం అనేది పరమాత్మకు సంబంధించిందే అనేటువంటి భావన వాళ్ల హృదయంలో సుస్థిరంగా నిలిచిపోయింది కనుక ఇప్పుడు పరమాత్మ కృప కోసమే ఈ నోమును నోచుకుంటూ ఈ వ్రతం చేస్తూ పరమాత్మను ప్రార్థిస్తూ ఉండారు రమణ సాధేల కరుణ దేవ కిన దన మాకుల వేదనా రాధారమణ నుకుంటే అంతా నరకము కాదనుకుంటే ఎంతో సుఖము నాదనుకుంటే అంత నరకము కాదనుకుంటే ఎంతో సుఖము లేదనుకుంటే లేదను ఎక్కడి బాధము కోడునీ ఉంటే అది రాధారమణ సాదనా మాకేల వేదనా రాధారమణ మాసం రోజులు గడిచాయి వ్రతం పూర్తిగా వచ్చింది గోపికల యమునను సమీపించారు వస్త్రాలని తీరం మీద పడేసి స్నానం చేసేందుకు యమునలో దిగారు ఈలోగా గోపబాలు కలిసి బాలకృష్ణుడు కూడా అక్కడికి వచ్చాడు వాళ్ళలా స్నానం చేస్తూ ఉంటే ఈలోగా వాళ్ల యొక్క చీరలు తీసుకుని సమీపంలో ఉండేటువంటి ఒక కదంబ వృక్షం మీదకి ఎక్కి ఆడ కూర్చున్నాడు ఇప్పుడు వృక్ష శాఖలకి చీరలు వేలాడుతూ ఉన్నాయి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ మురళీనాథం చేశాడు అది చూచి సిగ్గుతో గోపికలు చెలించిపోయారు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావడం లేదు కృష్ణ మా చీరల్ని మాకిచ్చేయి అని ఎంతగానో ప్రార్థించారు అయినా శ్రీకృష్ణుడు ఇవ్వలేదు మళ్లీ మళ్లీ అడిగారు ససే ఇవ్వనంటున్నాడు పైగా చెబుతూ ఉన్నాడు మీరు అక్కడి నుంచి బయలుదేరి గట్టు మీదకు వచ్చి నాకు దగ్గరగా వచ్చి తీసుకోండి అని అంటూ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావడం లేదు భావం ఉన్నంత వరకు దైవానుభూతి కలగదు ఈ దేహాత్మ భావమే ఈ దేహ వాసనే జీవ భావన ఇది సాధకుని దశలో కూడా నిషేధమే సాధన దశలో కూడా సాధకుడు నాహం కర్త హరి కర్త నేను కర్తను కాను భగవంతుడే కర్త అనేటువంటి భావనలో ఉంటాడు కాని సిద్ధ పురుషుడు అహం అకర్త ఆత్మ అయినటువంటి నేను ఆకర్తనే అనేటువంటి జ్ఞానంలో శోభిస్తూ ఉంటాడు అహం అనేటువంటిది కేవలం మనం ప్రయత్నం చేస్తే పోయేది కాదు అది కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే పోవాలి అందుకే సాధనలన్నీ కూడా మళ్లీ మళ్లీ అడుగుతున్నారు గోపికలు కృష్ణ మా చీరల్లో మాకు ఇచ్చేసాయి కానీ బాలకృష్ణుడు అంటున్నాడు ససేమిరాయవనో మీరు రావాలి అంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు ఒకవైపు చలిగా ఉంది ఈ సమస్య అపరిష్కృతంగా తయారైంది అందుకని ఆలోచన చేసి మెల్లగా ఇక బాలకృష్ణుడు ఇవ్వడు అని నిర్ధారణ అయిపోయింది గనక ఒక చేతితో దేహాన్ని కప్పుకొని ఇంకొక చేతి చాచి ఆ చేయిని దాచి కృష్ణ మా చీరలు మాకివ్వు అని అడుగుతూ ఉన్నారు కాని కృష్ణుడు అంటున్నాడు అలా కాదు రెండు చేతుల్ని మీరు జోడించి నమస్కరించాలి అప్పుడే నేను ఇస్తాను అంటాడు ఒక్కసారి వీళ్ళ యొక్క దేహాభిమానం అంతా ఎగిరిపోయింది ఒక్కసారి వీళ్ళ అంతఃకరణ చెలించిపోయింది విషయం అర్థమైపోయింది పరమాత్మ కోసం నోమును ఆచరిస్తూ పరమాత్మను ఆశ్రయిస్తూ ఆయన కావాలి అనేటువంటి ఆశయంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ నేను నాది అనేటువంటిది హృదయంలో పెట్టుకోవడం దోషము అనేటువంటి భావన వాళ్లకు పూర్ణంగా అర్థమైపోయింది ఎప్పుడైతే అర్థమైందో వీళ్ల హృదయాలు పూర్ణంగా పరమాత్మ వైపుకు తిరిగాయి భగవంతుని యొక్క కరుణే ఇప్పుడు ప్రధాన లక్ష్యంగా వాళ్లకు కనిపిస్తూ ఉంది పరమాత్మను వేడుకుంటూ ఉన్నారు ేల రాజీవనయనా సాగేల రాజీవనయ్యనాభా శిక్షణమైన మన గల కరుణా భరణ సాగేల రాజీవనయనా సాగేల రాజీవనయ్యనా निभा क्षण मैन मनगलन करुणाभरण सागेल राजीवनय्यना सेल राजीवनय्यना దంటూ అది కాదంటూ పలికి పలికి మది పగిలింది ఇది నాదంటూ అది కాదంటూ పలికి పలికి మది పగిలింది ఏది ఎవరిది కాదని తెలిసి ఏది ఎవరిది కాదని తెలిసి ఎద నీ వైపుకు మరలింది రాగేల రాజీవనయనాగేల రాజీవనయనా గోపికలకు అర్థమైపోయింది దేహాత్మభావాన్ని త్యజించారు దేహవాసనను వదిలిపెట్టారు రెండు చేతులెత్తి పరమాత్మకు నమస్కరించాడు అంతే వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఆ చీరల్ని విసిరి వాళ్ల మీద వేశాడు పరమాత్మ అనుగ్రహించినవి గనక ఇవి వాళ్ళకి ప్రసాదాలయ్యాయి వాటిని ధరించి ప్రశాంత చిత్తులయ్యారు ఆ గోపికలు వాళ్ల హృదయాలన్నీ పూర్ణంగా భాషిస్తూ ఉన్నాయి కృతార్థులయ్యారు వాళ్ళు ఇప్పుడు పరమాత్మ వాళ్ళకి దగ్గరగా వచ్చి గోపికలతో అంటాడు కదా గోపికలారా మీరు ఈ యమునలో స్నానం చేశారు ఈ యమున జలాల్లో వరుణదేవుడు ఉన్నాడు సచేలంతో మీరు స్నానం చేయాలి అంతేగాని నగ్నంగా మీరు స్నానం చేయడం దోషము అందుకే నేను ఈ వస్త్రాలు తీసుకెళ్లి మీరు నమస్కరించి ఆ దోష నివారణార్థం మీ హృదయంలో ఉండేటువంటి కల్మషాన్ని కడిగేశానని తెలియజేస్తాడు కనుక పరమాత్మ కోసమే మనం సాధనలు చేస్తూ ఉండినా తెలుసో తెలియకో మన సాధనంలో ఏదైనా లోపాలు గనక దొల్లినట్లయితే కదిలినట్లయితే ఆ లోపాల్ని సరిచేసేటువంటి వాడు కూడా పరమాత్మ అయ్యి ఉంటాడు అదే ఆయన కృప అదే పరిస్థితి ఇక్కడ గోపికలకు వచ్చింది పరమాత్మ అదే చేశాడు కనుక దేహాత్మభావం అనేటువంటిది తొలగించుకోవాలి అప్పుడే పరమాత్మ యొక్క కృపగా మనం పాత్రులవుతూ ఉంటాం దైవానుభూతి కలగాలి అంటే ఈ దేహాత్మభావాన్ని తొలగించుకుంటూ పోవాలి అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు పడుతూ ఉంటాయి శ్రీకృష్ణుడు భగవంతుడు కదా బాలకృష్ణుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అశ్లీలంగా ఈ వస్త్రాన్ని తీసుకెళ్లడం ఏమిటి అని చాలా మంది అభియోగం మోపుతూ ఉంటారు అంతేకాదు ఒక దొంగలాగా చీరల్ని తీసుకెళ్లడం అనేటువంటిది ఎంతవరకు సబబు సమంజసము అనేటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇది కాస్త మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకనంటే భగవంతుడైనటువంటి బాలకృష్ణుడు బాగా అర్థం చేసుకోండి ఇంతకీ బాలకృష్ణుడు భగవంతుడేనా ఇది ముందు నిర్ణయం కావాల్సినటువంటి విషయం అవును భగవంతుడు కనుకనే మేము ప్రశ్నిస్తున్నాం భగవంతుడు అయినప్పుడు ఇక ప్రశ్నించేటువంటి విషయమే రాదు ఎందుకని ఏమని ప్రశ్నిస్తాం ఎప్పుడైతే బాలకృష్ణుడు భగవంతుడిగా నిర్ణయించాము ఆయన కన్నా వేరుగా ఏదుందని ఆయనకి దోషాన్ని అంటగడతాం మనం లేదు లేదు అయితే బాలకృష్ణుడు భగవంతుడు కాదు బాలుడే కాని అతను చేసింది తప్పు దోషము అని అలా చూసినా కూడా దోషం లేదు ఎందుకో తెలుసా ఏడో లేక ఎనిమిది సంవత్సరాల కుర్రవాడికి అశ్లీలం అనేటువంటి పదాన్ని వాడడం ఎంతవరకు అది సబబో విఘ్నులే ఆలోచించాలి కనుక భగవంతుడే అయితే దోషం లేదు లేదు సామాన్యమైనటువంటి బాలుడే అయితే అప్పుడు కూడా దోషం లేదు ఇంకా ముఖ్యంగా మన ఒక విషయం గుర్తించుకోవాలి నందగోపసుతం దేవి పతి మే కురు మాకు ఆ నందకుమారుని బాలకృష్ణుని పతిగా ఇవ్వమని గోపికలు ప్రార్థిస్తూ ఈ నోమును ప్రారంభం చేశారు సంకల్పం చేస్తూ అయితే పతి పరమాత్మ అన్నప్పుడు బాలకృష్ణుని పతిగా తీసుకున్నప్పుడు పతి దగ్గర దాచవలసింది ఏముంటుంది కనుక కాబట్టి చోరుడా భగవంతుడు అలా చూసినప్పటికి కూడాను చోరుడు అంటే తనది కానిది పరులది అయినది ఎవడైతే అపహరిస్తాడో అటువంటి వాడు చోరుడు కాని పరమాత్మ కన్నా అన్యంగా ఈ ప్రపంచంలో ఏదీ లేదు కనుక దొంగతనము అనేటువంటిది పరమాత్మకి మనం ఆపాదించడానికి అవకాశమే లేదు కనుక ఏ కోణములో చూచినా పరమాత్మ విషయంలో అభియోగానికి ఆస్కారం కనిపించడం లేదు ఒకవేళ గోపికలు ఆ నేలల్లో మునిగి వాళ్ళ యొక్క దేహాన్ని పరమాత్మగా కనిపించకుండా దాచుకోవాలి అని గనక అనుకుంటే అది వాళ్ళ యొక్క దేహవాసనకు తార్కాణంగా కనపడుతోంది ఎందుకో తెలుసా ఏ యమునాజలాల్లో అయితే వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారో ఆ యమునా జలాల్లో సర్వాంతర్యమైనటువంటి పరమాత్మ నిండి నిపురీకృతమై ఉన్నాడు ఆయన కన్నా దూరంగా వాళ్ళు ఉండేందుకు అవకాశమే లేదు ఇదంతా కూడాను నాది అని అనుకోవడం వల్ల కలిగినటువంటి భ్రాంతి దీని వెనుక నేను అనేటువంటి అహంభావనే పునాదిగా ఉంటుంది మమేతి బధ్యతే జంతుహోర్ మమేతి విముచ్చతే నాది అనేది బంధం నాది కాదు అనేటువంటిదే మోక్షమని ఉపనిషత్తు యొక్క నిర్ణయం కాబట్టి ఇది వస్తాభరణ లీల వస్త్రాభరణ లీలలో దేహ వాసన పూర్ణంగా వదిలివేయాలి త్యాగం చేయాలి దేహాత్మభావం పోతేనే దైవానుభూతి కలుగుతుంది అనేటువంటిది ఇంట్లో ప్రధానమైనటువంటి విషయం ఎందుకంటే గోపి వస్త్రాభరణ లీల తర్వాతే రాసక్రీడ వస్తుంది కాబట్టి రాసక్రీడ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి క్రీడ ఇది పరమాత్మతో మనకు అభేద స్థితిని నిరూపణ చేస్తూ పోతుంది రసో వైస పరమాత్మ రసస్వరూపుడు ఆనంద స్వరూపుడు కనుక రసరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మతో అభేదంగా మనం శోభించడమే ఇక్కడ రాసక్రీడ కనుక ఎప్పుడైతే దేహాత్మ భావాన్ని వదులుతూ ఉన్నామో అప్పుడు పరమాత్మతో మనకు సంబంధం నిత్య సంబంధం ఏర్పడుతూ ఉంది కాబట్టి ఈ దేహాత్మ భావన అనేటువంటిది రాసక్రీడకి ప్రతిబంధకంగా ఉంటుంది కనుక ముందు ఈ గోపీ వస్త్రాభరణ లీల ద్వారా ఈ ప్రతిబంధకమైనటువంటి దేహాత్మభావం తొలిగిపోతుంది తర్వాత పరమాత్మతో మనం ఐక్యం కావడం జరుగుతుంది కనుక ఈ దేహాత్మభావం అనేటువంటి ప్రతిబంధకాన్ని గోపి వస్త్రాపహరణ లీలలో తొలగించుకుంటూ ఉన్నాం తర్వాత పరమాత్మతో మనకు సంబంధం ఏర్పడుతూ ఉంది కనుక ప్రతిబంధకాల్ని నిరోధించి ప్రగతిని హృదయంలో ఆవిష్కరింపజేయడమే ఈ వస్త్రాపహరణ లీలలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం ఓం నమో భగవతే తల్లి వద్ద చనుబాలు ఉండేది బిడ్డ చంద్రునిలో చల్లదనం ఉండేది ప్రపంచాన్ని చల్లపరిచేందుకే సూర్యునిలో ప్రకాశం ఉండేది యావద్విశ్వాన్ని వెలుగులతో నింపేందుకే హృదయాలలో చెలించే ప్రేమలు పరమాత్మను చేరేందుకే చేరి తరించేందుకే ప్రేమ అందరిలో ఉంది ప్రేమించకుండా ఎవరూ ఉండలేరు ఈ ప్రపంచంలో కొద్దో గొప్ప ఒకను ఒకరినో ప్రేమిస్తూనే ఉంటారు అయితే ఆ ప్రేమించే వస్తువు ఏదో విషయం ఏదో వ్యక్తి ఎవరో వారు తమకు ఇష్ట వస్తువు అవునో కాదో తెలిసి రావాలి ప్రియ వస్తువు అవునో కాదో ముందుగా అర్థం కావాలి మనం దేనినైతే ప్రేమిస్తున్నామో అది మనకు అర్థం కానప్పుడు మనం ప్రేమించేటువంటి వస్తువు ఏదైనా కావచ్చేమో కాని కాని అది మనం ఆశించింది పొందాలనుకున్నది కాకపోవచ్చు ఇది చక్కగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కనుక ప్రేమించడం ఎంత ముఖ్యమో ఈ ప్రపంచంలో దానిని తెలిసి ఉండడం అంతకన్నా ప్రధానమైనటువంటి విషయం ఇదే జ్ఞానం ప్రేమలో ప్రధానమైనటువంటి విషయం ముఖ్యంగా ప్రేమకు ఇది ఒక పునాది లాంటిది జ్ఞానం అనేటువంటిది తశాహ జ్ఞానం ఏవా సాధనమీ చేకే అని నారద భక్తి సూత్ర ప్రబోధం కాబట్టి ప్రేమకు ప్రధానమైనటువంటి సాధన జ్ఞానమేనని కాబట్టి జ్ఞానం కలిగినప్పుడే ఈ ప్రపంచంలో ఎవర్ని ఎందుకు ప్రేమిస్తున్నామో మనకు తెలుస్తూ ఉంటుంది అయితే ఎవర్ని మనం ఈ ప్రపంచంలో ప్రేమించినా తెలిసే ప్రేమిస్తాం ఎందుకు ప్రేమిస్తున్నామో తెలియకపోవచ్చు అది వేరే విషయం కాని భగవంతుని ప్రేమించడం వేరు భగవంతుని మీద ఉండేటువంటి ప్రేమ అది లౌకిక ప్రేమ లాంటిది మాత్రం కాదు ఎందుకో తెలుసా అసలు భగవంతుడు మనకు కనిపించడు కనిపించినటువంటి వాణ్ణి కనిపించని వ్యక్తిని ప్రేమించడం అనేటువంటిది ఇష్టవస్తువుగా భావించుకొని సాధ్య వస్తువుగా ఎన్నుకొని సాధించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు కనుక ఎప్పుడైతే పరమాత్మ మనకు కనిపించడం లేదో ఆయన్ని ప్రేమించాలంటే ఆయన ఏమిటో మనకు తెలిసి ఉండాలి ప్రియమైనటువంటి వ్యక్తి మనకు దూరంగా ఉండినా మనం ఎట్లాగైతే ప్రేమించగలుగుతూ పరమాత్మ కనుక మనకు అర్థమైతే పరమాత్మ కనిపించకపోయినా కూడాను పరమాత్మను ప్రేమించగలం ఈ విధమైనటువంటి జ్ఞానమే భక్తి ఇది భగవంతుణ్ణి మనం సొంతం చేసుకునేందుకు ఉపకరించేటువంటి శక్తి ప్రేమకు ఉండేటువంటి శక్తి ఈ ప్రపంచంలో మరొక దానికి లేదు యావద్ విశ్వాన్ని పిడికెట్లో పట్టి బంధిస్తుంది ప్రేమ అది అపార శక్తి అనంతమైనటువంటి శక్తి కేవల పాండిత్యంలో ప్రేమ లేకపోవచ్చు కానీ పవిత్రమైనటువంటి ప్రేమలో పాండిత్యం తెలియకుండానే పండిపోతుంది ఈ కారణంగానే అసమాన ప్రజ్ఞావిశేషాలు కలిగినటువంటి వ్యక్తులు ప్రజ్ఞా పాఠవం కలిగినటువంటి వారు విద్యా వైదుష్యాలు కలిగినటువంటి వాళ్ళు పరమాత్మను పొందలేక చతికిల పవిత్రమైనటువంటి ప్రేమతో నిర్మలమైనటువంటి భక్తితో చదువు సంధ్యలు లేని వాళ్ళు కూడాను పరమాత్మ కృపకు పాత్రులై ధరించారు ఇదంతా భగవత్ కృప భగవంతుని యొక్క కరుణ ఆ కరుణా వృష్టి దయామృతం కృష్ణ సత్సంగం పవిత్రమైంది నిర్మలమైంది సత్సంగం వలన మనసుకు భగవత్ సంబంధం ఏర్పడుతుంది శ్రవణ భాగ్యం ప్రాప్తిస్తుంది భగవత్ కథా శ్రవణం వల్ల మనసులో ఉండేటువంటి దోషాలన్నీ కూడా హరింపబడతాయి రుచుల నుండి అభిరుచుల నుండి బుద్ధి విడిపడి శుద్ధ శుద్ధమవుతుంది శుద్ధిపడుతుంది కూడా అంతఃకరణం పరిశుద్ధంగా అర్థంలాగా ప్రస్ఫుటంగా స్ఫటికంలాగా శోభిస్తూ ఉంటుంది అంతే దర్పణంలో ఏ విధంగా అయితే ప్రతిబింబం గోచరిస్తూ ఉంటుందో అట్లాగే బుద్ధిలో పరమాత్మ చైతన్యం భాషిస్తుంది బృందావనానికి కొద్ది దూరంలో ఒక చిన్న పల్లె ఉండేది అక్కడ పండ్ల ముక్కునేటువంటి ఒక అమ్మాయి ఉంటూ ఉండేది చాలా పేదరాలు ఒకరోజు ఆవిడ వస్తూ ఉంటే ఆ గ్రామంలో ఉండేటువంటి భక్తులు కొందరు ఒక చోట కూర్చొని బాలకృష్ణుని యొక్క దివ్య లేలలను గురించి చర్చించుకుంటూ ఉండడం ఆ అమ్మాయి చూచింది వెంటనే దగ్గరగా వెళ్లి కూర్చుంది ఎందుకో వింటున్న ఇంకా వినాలి వినాలి అని అనిపిస్తుంది ఏనాటి సంస్కారము అలా వింటూ ఉంది శ్రవణ ఫలం ఆ అమ్మాయికి ఇంకా మళ్లీ మళ్లీ వినాలి అనేటువంటి ఆసక్తి కదిలింది ఇలా ప్రతిరోజు తాను పండ్లమ్ముకుంటూ మధ్య మధ్యలో ఇటువంటి చర్చలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఇలాంటి సత్సంగాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి వెళ్లి కూర్చొని అవి వింటూ ఉండేది ఇలా కొంతకాలం జరిగేటప్పటికీ ఈ అమ్మాయిలో ఈ ఫల విక్రీతికి మీద గాఢానురక్తి ప్రగాఢ భక్తి ఏర్పడింది వాస్తవానికి బాలకృష్ణుని గురించి అమ్మాయికి తెలియదు ఆ గ్రామం వేరే ఈ గ్రామం వేరే కానీ కేవలం వినడం వల్లనే ఈ ఆసక్తి ఏర్పడింది ఇది ఇది శ్రవణ ఫలం కాబట్టి శ్రవణం చేయడం వల్ల ఆసక్తి కలిగింది ఆసక్తి భక్తిని పెంచింది ఒక దశలో ఇది పరమ విరహాసక్తిగా మారింది ఆ తరువాత దర్శనాభిలాష పరమాత్మని చూడాలి అనేటువంటి కుతూహలం కూడా ఈ అమ్మాయికి ఎక్కువ వాళ్ళని అడుగుతుంది బాలకృష్ణుని ఎలా చూడాలని అయ్యో అదేమిటి నీవు గోకులం వెళితే బాలకృష్ణుని చూడొచ్చు అని వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఆలోచన చేస్తూ ఉంది హృదయంలో పరమ విరహాశక్తి పరమాత్మను ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలనిపిస్తూ ఉంది పగటి పూట ఆకలి రాత్రి పూట నిద్ర రాదు ప్రతి క్షణం కూడాను పరమాత్మకు సంబంధించినటువంటి ఆలోచనలే ఆ అమ్మాయి హృదయంలో కదులుతూ ఉన్నాయి ఏమో ఈ సమయానికి బాలకృష్ణుడు ఏం చేస్తూ ఉంటాడు ఆడుకుంటూ ఉంటాడేమో ఆహా స్నానం చేస్తూ ఉంటాడేమో భోంచేస్తూ ఉంటాడేమో ఆ నిద్రపోతూ ఉంటాడేమో ఇలాగే సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను కేవలం పరమాత్మ చింతనంతోనే ఆ అమ్మాయి గడుపుతూ ఉంది ఇక భరించలేకపోయింది ఎలాగైనా పరమాత్మను దర్శించాలి బాలకృష్ణుని దర్శించాలి అతని యొక్క దివ్యమైనటువంటి కథాశ్రవణం చేశాం గనక అనంతమైనటువంటి ఆ దివ్య లీలల్ని ఆలకించిన తర్వాత పరమాత్మను దర్శించకుండా ఉండలేకపోయింది ఇప్పుడు బుట్టలో పండ్లు తీసుకుని బాలకృష్ణుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ గోకులానికి వచ్చింది సరాసరా వీధిలోకి వచ్చింది బాలకృష్ణుని ఇంటి ఎదురుగా ఒక చెట్టు కింద కూర్చొని పళ్ళో పళ్ళో అని ఉంది ఎందుకో తెలుసా ఇప్పుడు బాలకృష్ణుడు వస్తాడు ఆ దివ్య ముఖాల దర్శిస్తూ ఈ పళ్ళు ఆయనకి సమర్పించొచ్చు అని అభిప్రాయపడింది కాని ఎంతసేపు పిలిచినా బాలకృష్ణుడు రావడం లేదు పిలిచి పిలిచి పిలిచి అయ్యో ఎందుకని రావడం లేదు బహుశా ఇంటి వెనక వైపు ఉన్నాడేమో కనుక నేను ఆ వైపు కూడా పోయి పిలుస్తాను అని అనుకుంటూ ఈ పండ్ల పొటన తల మీద పెట్టుకుని ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది పళ్ళో పళ్ళో పళ్ళో పళ్ళో అని అది భగవాను ఉండేటువంటి ఇల్లు భగవంతుడుండేటువంటి ప్రదేశం ఇల్లు ఎట్లా అవుతుంది అది ఆలయం దేవాలయం తెలియకుండానే ఈ పుణ్యశిల మూడు సార్లు ప్రదక్షిణం దేవాలయం చుట్టూ చేసినట్టుగా మళ్లీ వచ్చి ఆ చెట్టు కింద కూర్చొంది పళ్ళో పళ్ళో నరుస్తూ ఉంది కానీ ఇప్పుడు కూడా పరమాత్మ రాలేదు ఎందుకని కారణమేంటి ఒకవేళ నేను పిలుస్తూ ఉన్నాను పరమాత్మ ఇంట్లో లేడేమో బాలకృష్ణుడు ఇంట్లో లేడేమో అనుకుంటుంది అది ఎలా సాధ్యం అంతటా నిండి నివిడీకృతమైనటువంటి బాలకృష్ణుడు ఇంట్లో లేకుండా ఎట్లా ఉంటాడు బహుశా నా మాటలు వినిపించడం పళ్ళో పళ్ళోని నేను అరుస్తున్నా నా అరుపులు నా కేకలు లోపలికి వినిపించడం లేదేమో అది ఎలా సాధ్యం ఎక్కడైతే శబ్దాలు గదులుతూ ఉన్నాయో ఆ శబ్దానికి ఆధారమైనటువంటి చైతన్యమే పరమాత్మ ఉండేటప్పుడు ఆయనకన్నా దూరంగా ఏ శబ్దం పోతుంది అయితే మరి ఎందుకని రాలేదు అలా రాకపోవడానికి కారణమేమిటి అర్థం కావడం లేదు భగవంతుడు వస్తాడు ఆయనకు పండ్లు ఇవ్వాలి అని పళ్ళు పళ్ళు అంటుంది కానీ పరమాత్మ మాత్రం రాలేదు ఎందుకో తెలుసా కేవలం ప్రదక్షిణలకి ప్రార్థనలకి పరమాత్మ మనకు లభ్యం కాడు మన హృదయంలో భక్తి ప్రేమ ఎప్పుడైతే ఒక ప్రవాహంలాగా ప్రవేశిస్తుందో అప్పుడే పరమాత్మ మనకు సన్నిహితంగా వస్తూ ఉంటాడు ఎమ్ఐ తీవ్రంగా వ్యధ చెందుతూ ఉంది బాలకృష్ణుడు ఇంకా రాలేదు మనసు విలవిలలాడుతూ ఉంది గుండె నీలైపోతూ ఉంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి హే భగవాన్ ఏమిటి నాలో లోపం నువ్వు ఎందుకని రావు నువ్వు రాకపోవడానికే కారణం ఏమిటి చూడు భగవాన్ ఏటి నీరు పొలాలను చేరితే పైరు చక్కగా పెరుగుతుంది కానీ నీ కథామృతంతో తరిచినటువంటి నా హృదయం నిండకుండా పండకుండా ఇలా ఎండిపోతూ ఉంది ఎందుకని అంటూ బిగ్గరగా రోపిస్తూ ఉంది భగవంతుని ప్రార్థిస్తూ Pairu Pairi Gindhi Cherevu Vainan Namadhi Kumilindhi Eiru Pairi Gindhi Pairu Pairi Gindhi Cherevu Vainan Namadhi Kumilindhi ండమాులు ఏంది పైరు పెరి zorundom uripamuga ragamu nimpinanuragamu mugavedurulo uripamuga ragamu nimpinanuragamu gundenundina bhakti pungina gundenundina bhakti pung aru palaka nivennunimounamu iruparinde pairu perigu నలుపు మేరు పులో వలపు ఉందని పిలుపునిచ్చిన వియ్యము నా జలములు నలుపు మేరు పులో వలపు ఉందని This will bring the woosh one shape. This is all along a place, as by disappearing, this will bring the woosh's back. This has been Hahamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamimamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamamanamam తన్నై నను ప్రాకని నీ పదలయ గతి నై పాడని ప్రేమ లతన్నై ప్రాకని నీ పదలయ గతి ఆడని నీ ఎదలో శృతి పాడని నీ మదిలో స్మృతిగా మిగలని ruparindi pairu perigindi keruvaina namadikkunilindi yeruparindi pairu perigindi keruvaina namadikkunilindi kan yajiulla punya pal talu pagani variki endamavullo iruparindhi pairu perigindhi cheruvaina namadikkumilindhi iruparin ఆ ఫల విక్రేతి దుఃఖిస్తూ రోధిస్తూ కన్నీళ్లు గార్చుతూ ఫో ఫో అంటూ ఉంది ఈమె కన్నీళ్లు కన్నయ్య లేచి నిలబెట్టి మెల్లగా శ్రీకృష్ణుడు కదిలాడు బాలకృష్ణుడు దోశల్లో ధాన్యం తీసుకొని సరాసరి అమ్మాయి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ఇప్పుడు చూస్తూ ఉంది ఆహా ఏ దివ్య దర్శనం కోసం నేను ఇంతవరకైతే నిరీక్షించాను ఈ మహద్భాగ్యం ఇప్పుడు నాకు లభ్యమైందని తదేవ అవలోకయతి అలాగే చూస్తూ ఉందట రెప్ప వాల్చకుండా ఈలోగా పరమాత్మ అన్నాడు ఏంటది అలా చూస్తున్నావేంటి చూసుకో ధాన్యం అని అన్నాడు కానీ ధాన్యం తీసుకుంది కానీ పరమాత్మనే చూస్తూ ఉంది తదేకంగా చూస్తూ ఉంది ఇప్పుడు బాలకృష్ణుడు అంటాడు అదేంటది ధాన్యమేమో తీసుకున్నావు మరి నాకు పళ్ళువేంటి ధాన్యం తీసుకుని పళ్ళు అవసరం లేదు కానీ తొందరగా అంటూ ఉన్నాడు అమ్మాయి ఆలోచిస్తూ ఉంది ఏమో అయ్యా నువ్వు ధాన్యం ఇచ్చావు నేను కాదనడం లేదు కాని ఈ ధాన్యానికి నీకు ఎన్ని పండ్లు వాళ్ళని నేను లేదా ఎందుకని ఇదేం వ్యాపారమా తమాషా అంటూ అమ్మాయి నిజమే ఇది వ్యాపారం సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార ధ్యానం ఇది కేవలం సగుణ బ్రహ్మ శ్రీకృష్ణ పరమాత్మని దర్శిస్తూ ఇది ధ్యానం గనక ఇది ధ్యాన విషయం ఇది వ్యాపారమే కానీ వాస్తవానికి ఆ అమ్మాయి అనేటువంటి మాటల్లో నిజం ఉందే వాస్తవం ఉందే కాదు కాదు ఆ అమ్మాయి వెనకుండేటువంటి భావం వేరే పండ్లు గనక ఇచ్చేస్తే వెళ్లిపోతాడేమో కాని ఆ ముఖార అలాగే దర్శిస్తూ ఉండాలి కనుక కొంత కాలం గనక మనం సాధించగలిగితే సంపాదించగలిగితే ఇంకా ఎక్కువసేపు చూడొచ్చు అని అభిప్రాయపడుతుంది ఇది భక్తిలో ఒక పరాకష్ట అని చెప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు పరమాత్మ అంటున్నాడు ఇదిగో చూడు నాకు వేరే పనుంది తొందరగా నాకు పండ్లు ఇచ్చేసి అంటున్నాడు అయ్యా ఇస్తాను అని అంటూ ఆ పండ్లు తీసుకొని పరమాత్మ యొక్క దోషల్లో పోయడానికి అలా చూస్తూ ఉంది ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ పండ్లు అందుకోవడానికి అలా దోషలు పెట్టి ఆ అమ్మాయి ముందు నిలబడుకొని ఉన్నాడు మోక్షాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక భక్తురాలి ముందు దోసిలు బట్టి వెచ్చమెత్తుకునే వాడిలాగా నిలబడి ఉన్నాడు ఇది ప్రేమభిక్ష పరమాత్మ భక్తుల నుంచి ఆశించేటువంటి ప్రేమభిక్ష ఇది ఈ అమ్మాయి ఆ చేతిలో ఆ దోషుల్లో పండ్లు పోస్తూ ఉంది అవన్నీ కింద పోతూనే ఉన్నాయట ఫలాని మాని సర్వాణి గోపీభ్యభ్య ప్రభు ఆమే ఫలాలు ఇవ్వడం లేదు ఈయన పుచ్చుకోవడం లేదు ఎందుకని అలా ఇస్తూ ఉంది ఆ పనులన్నీ కూడా కారిపోతూ ఉండయి గోపీ అభ్యద ప్రభుహో కాబట్టి పరమాత్మ ఆ గోపికలు గీచేస్తూ ఉన్నాడు వాళ్ళందరూ ఏరుకుంటూ ఉన్నారట ఇమాని సర్వాణి ఫలాన్ని ఈ ఫలాలన్నీ కూడాను కాని ఆ భక్తురాల్ని స్వామి అలా తదేకంగా చూస్తూ ఉన్నాడు ఆవిడ పరమాత్మను చూస్తూ ఉంది వీళ్ళిద్దరి యొక్క దృష్టి కలుస్తూ ఉంది ఇది సుదర్శనం ఇది సుదర్శనం ఈ విధంగా ఆవిడ పండ్లు ఇచ్చిన తర్వాత फल विक्रयिणी च्युत धा कल भाडम पूरी वैशिष्यम एम चाड़ा परमात्त धान्यवय आये रेत धाया पोस्ते ఈవిడేం చేసింది స్వామికి ఫలాలు మాత్రం ఇచ్చిందట ఫల విక్రయణి త్యుత ధాన్యం కరద్వయం కాని ఫలై అపూరయత్ కాబట్టి స్వామి యొక్క చేతుల్లో ఏ చేతుల నుంచి అయితే ధాన్యం అందిందో ఆ చేతుల్లో ఫలాలు ఈవిడ నింపితే పరమాత్మ ఫల కాబట్టి ఆవిడ యొక్క బుట్టని రత్నాలతో ఫలై అపూరయత్ ఫలభాండం అపూరితం రత్నైహి ఆ రత్నాలతో ఆ యొక్క బుట్టనంతా కూడా నింపేశాడట ఇప్పుడంటాడు అమ్మాయి నేను వెళ్ళిరానా ఈ అమ్మాయి మనసులు అనుకుంటుంది భగవాన్ నిన్ను పిలిచింది వెళ్ళమని చెప్పేందుక కానీ నువ్వు వెళుతూ ఉన్నావు నీ యొక్క దివ్య ముఖారం ఇందం నా హృదయంలో శాశ్వతంగా ఉండిపోవాలి అనే భావన చేస్తూ ఉంది పరమాత్మ అలా వెళుతూ ఉన్నాడు ఇంట్లోపలికి వెళ్ళిపోయాడు కానీ ఆ అమ్మాయి కనిపిస్తూ పరమాత్మ ఇంటిలోకి వెళ్లినట్టుగా లేదు తన హృదయంలోకి వచ్చినట్లుగా ఉంది ఇప్పుడు ఆ దివ్యమైనటువంటి పారవశ్యంతో ఈ బుట్టని తల మీద పెట్టుకుని మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ ఇంటికి వెళ్లి వెళ్లిన తర్వాత ఆ బుట్టని క్రింద దింపి చూస్తే ఆ బుట్ట నిండా రత్నాలున్నాయి ఇది పరమాత్మ యొక్క కృప పరమాత్మ యొక్క సహాయం మనకు తెలియకుండానే అందుతుంది అది భగవంతుని యొక్క దయ అంటే కానీ ఇప్పుడు ఈ అమ్మాయి అనుకుంటూ ఉంది హే అడగకుండానే ఇన్ని ఐశ్వర్యాలు నాకు ఇచ్చావా ఇవన్నీ నాకెందుకో భగవాన్ నాకు కావలసింది ఈ రత్నాలు కాదు ఈ రత్నాన్ని నేను వినియోగించను ఇవన్నీ కూడాను నీ ప్రేమకు ప్రతిరూపాలు గనక రోజు ఈ రత్నాల్ని చూస్తూ నేను నమస్కరిస్తూ ఉంటాను కాని నాకు కావలసింది ఈ రత్నాలు కాదు నాకు జ్ఞానరత్నం కావాలి శ్యామరత్నం కావాలి అనంటూ నేత్రాలు మూసుకొని పరమాత్మను హృదయంలో ధ్యానిస్తూ ఉంది ఆమె హృదయం అంతా కూడా పరమాత్మ నిండిపోయాడు ఇది భగవత్ కృప ఓం నమో భగవతే నీళ్లు పోస్తూ ఉంటే చెట్లు పెరుగుతాయి భావాలు కదులుతూ ఉంటే తదనుగుణంగా బ్రతుకు సాగుతూ ఉంటే ఆయా భావాలు గుణాలు కూడా వృద్ది చెందుతూ ఉంటాయి విషయ సుఖాలయందు రమించేటువంటి వ్యక్తి వాటిని ఎంత అనుభవించినా ఇంకా ఇంకా అనుభవించాలి అని అనుకుంటూ ఉంటాడు లోభి ధనాన్ని ఎంత కూడబెట్టినా ఇంకా కూడబెట్టాలి అనే భావనే కలిగి ఉంటాడు ఈ ప్రపంచంలో కొందరు పుణ్యాత్ములు దానగుణం కలిగి ఉంటారు వారు ఎంతగా సమర్పిస్తూ వితరణ చేస్తూ పోయినా ఇంకా ఇంకా ఇవ్వాలి అనే భావనే కలిగి ఉంటారు ఇది ఒక వ్యసనంలాగా తయారై ఉంటుంది వాళ్ళలో ఎంత ఇచ్చినా తృప్తి చెందరు ఒకవేళ ఇవ్వలేనిటువంటి పరిస్థితి ఆసన్నమైతే కూడాను వాగ్దానం అన్నా చేస్తారు అంటే పరోపకారాన్ని ఆరవ ధరించుంటారు అని అర్థం భక్తులు కూడాను భగవంతుని విషయంలో ఇలాగే తృప్తి లేకుండా ఉంటారు ఎంత వినినా ఇంకా వినాలి ఇంకా వినాలి అనే భావనే భక్తుల్లో కదులుతూ ఉంటుంది ఎంత ప్రవచించినా ఇంకా ఏదో ఏదో చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎంతగా కీర్తించినా భక్తులు తృప్తి చెందరు ప్రతిక్షణం వర్ధమానం అనుక్షణం కూడా అది వృత్తి చెందుతూనే ఉంటుంది భగవంతుని కీర్తించాలి అనేటువంటి అభిలాష పెరుగుతూనే ఉంటుంది ఇది ప్రేమ రూపమైనటువంటి భక్తికి పరాకాష్ఠ ప్రేమను అందరూ పంచలేరు ఉన్నవాళ్లే పంచగలరు లేని వాళ్ళు పంచలేరు ఒక మాట చెప్పాలంటే ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి భాగ్యం ఏదన్నా ఉంటే ఆ సౌభాగ్యం ఏదన్నా ఉంటే అది ప్రేమ ఒక్కటే భాగ్యం ఈ ప్రపంచంలో మరొకటి లేదు ప్రేమ ఉన్న భాగ్యవంతులు ఈ ప్రపంచంలో వారే భాగవతులు వాళ్లే భక్తులు ఒక మాటలో చెప్పాలంటే భాగవతంలో గోపికలు గోపికలకు ప్రేమ తప్ప రెండవది తెలియదు వాళ్ల హృదయంలో ప్రేమ పుష్కలంగా ఉంది అంతే కాదు ప్రేమ యొక్క వితరణ కూడా వాళ్లకు బాగా తెలుసు దాన్ని ఎలా వినియోగించాలని కూడా తెలుసు ఎక్కడ దాచితే ప్రేమ శూన్యమవుతుందో ఎక్కడ సమర్పిస్తే ప్రేమ పూర్ణ రూపాన్ని ధరిస్తుందో పొందుతుందో వాళ్ళకి తెలుసు అందుకని వాళ్ల హృదయంలో నిక్షిప్తమైనటువంటి ప్రేమను శ్యామసుందరుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క పాద పద్మాలయందు సమర్పించి ధరించిపోయారు గోపికలు గోపికల గుండె గుడిలో ప్రేమే దీపం ఆరని దీపం గోపికల మనస్సుల్లో శ్రీకృష్ణుడే కమనీయ రూపం మారని రూపం ప్రేమ గుడ్డిది మరొక వస్తువును చూడలేదు ప్రేమ చెవిటిది మరొక వస్తువును వినలేదు నది ఎప్పుడు సముద్రం వైపుకే పయనిస్తుంది అట్లాగే గోపికల హృదయాలు కూడాను గోవిందుల వైపుకే పరుగులు తీస్తాయి వాళ్ళకి అవి తప్ప రెండవది ప్రపంచంలో తెలీదు గోపికలు ఎందరో కాని వాళ్ళ భావం ఒక్కటే హృదయం ఒక్కటే భాష ఒక్కటే మాట ఒక్కటే పాట ఒకటే అందుకని గోపికలందరూ కలిసి పాడిన గీతాలు గీతాలు అనిపించుకోకుండా గీతం అని ఏకవచనంతో పిలవబడ్డాయి ఇదే గోపికా గీతం భాగవత సాగరంలో లభించే అమృత కలశం రాస పంచాధ్యాయులో ప్రాప్తించే అమృత భాండం అక్షయ ధనం ఒకనాడు గోపికల మధ్య గోపాలుడు అదృశ్యం అవుతాడు గోవిందుడికి దూరమై గోపికలు బ్రతకలేరు అందుకని అన్ని వైపులా శ్రీకృష్ణుని అన్వేషిస్తారు వెతుకుతారు పిలుస్తారు గొంతెత్తి పిలుస్తారు తమ ప్రేమ పలుకును ఎలుగెత్తి వినిపిస్తారు పగలేవా భగా ముక్తి ఎరుగని శక్తిహీనుల అతిథీనుల బలహీనుల సాగరావా కరుణింపగలేవా నిన్నకున్నదే మిస్వామి వెన్నలాంటిని మనసు నిన్నకున్నదే మిస్వామి మానసటి రాకలు అడుకున్నవాయేమి అంతరివాడవా మాకందనివాడవా అంతరివాడవా మాకందనివాడవా ేగా ముక్తి అరుగనీ శక్తిహీనుల అతిథినుల బలహీనుల కవగరావా కరుణిం పగలేవా కవగరావా కరుణిం పగలేవా పోయి నావా స్వామి పూలలో దారమువోలే ఉదిగిపోయినావా స్వామి పూల సువాసనవోలే కానరాక ఉండివా వినిపించే స్వామీ మాకు కనిపించవదేమీ వినిపించే స్వామీ మాకు కనిపించవదేమీ చెవులు చేసిన పుణ్యమేమీ కన్నులలో పాపమేమివా ఎంత పిలిచినా పాడిన మొరపెట్టుకున్నా కృష్ణుడు రాలేదు కృష్ణ విరహాన్ని భరించలేక గోపికలు వ్యధ చెందారు దుఃఖపడ్డారు విలపించారు ఈ విలాపాన్ని ఆలపించారు గోపికల గొంతులు అనేకం కాని గానం ఒక్కటే భావం ఒక్కటే భాష ఒక్కటే పాట ఒక్కటే ఇదంతా కూడా నువ్వు పరమాత్మ కోసం సాగింది దీని వెనక ప్రేమ ఒక్కటే ఉంది వాళ్ళది పిచ్చి ప్రేమ అందుకని సుఖబ్రహ్మ భాగవతంలో కృష్ణాన్వేషణ తదాత్మికా అన్నారు అంటే కృష్ణుడి కోసం వెతికి వెతికి విసుగు చెందినటువంటి గోపికలు కృష్ణగత చిత్తులై ఆ విరహాన్ని భరించలేక పిచ్చి మాటలు పలికారు అన్నాడు నిజమే అది పిచ్చి మాటలు పిచ్చి పాటలు ప్రేమ పిచ్చి పాటలు ఈ పాటలే గోపికా గీతంగా ప్రాచుర్యాన్ని పొందే గోపికల ప్రేమ పరిమితమైనది కాదు సంకుచితమైనది కాదు అది అనంతమైనది పరిపూర్ణమైనది హద్దులు లేనిటువంటిది గోపికలు శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని ప్రేమిస్తూ ఉండిన స్వరూపాన్ని మాత్రం మర్చిపోలేదు మట్టికుండా తెలిసినటువంటి వ్యక్తికి కుండను చూస్తున్నప్పుడు కూడాను సత్యమైనటువంటి మట్టి ఏ విధంగా అయితే గోచరమవుతూ ఉంటుందో అట్లాగే శ్రీకృష్ణుడితో సన్నిహిత సంబంధం కలిగి ఆయన రూపాన్ని దర్శిస్తూ ఉండినా ఆయన ఆయనతో కలిసి క్రీడిస్తూ ఉండినా ఆయన యొక్క స్వరూపాన్ని ఆయన యొక్క మహత్యాన్ని ఆయన యొక్క వైభవాన్ని మాత్రం గోపికలు ఎప్పుడూ మర్చిపోలేదు కనుకనే సర్వాంతర్యామి సర్వసాక్షి అయినటువంటి పరమాత్మను తమకు దర్శనమివ్వమని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నారు గోపికా గీతంలో గోపికలు గోపికా నందో భవాన్ లుందనో భవాన్ అఖిల దేహీనా అంతరాత్మదృక్ నలు గోపి నందనో భవాన్ అఖిల దేహీనా విఘన సాధితో విశ్వగుతే సఖ సఖ కృష్ణ నీవు యశోదానందనుడివి కావు ఇది వాస్తవం సమస్త దేహాలలో అంతర్యామివే నీవే బ్రహ్మదేవుడు ప్రార్థించటంచేత విశ్వ కళ్యాణానికై యాదవ కులాన్న జన్మించావు నీవు గోపికానందనుడు కావు అని కీర్తిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో గోపికలు అంటే శ్రీకృష్ణుడు నందకుమారుడు కాడు అని కాదు కేవలం నందకుమారుడే కాదు అందరిలో భాషించేటువంటి దివ్య చైతన్యం తాను నకలు గోపికానందనో భవాన్ అఖిల దేహిరా అంతరాత్మ దృక్ అందరిలో ఉండేటువంటి అంతరాత్మ తానే పాత్ర అన్నిట్లో కూడాను ఒకే ఆకాశం ఏ విధంగా అయితే ఉంటుందో అట్లాగే అందరి హృదయాల్లో భాషించేటువంటి దివ్య చైతన్యం శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి జ్ఞానం గోపికలకు పూర్ణంగా ఉంది ఇది గోపికల యొక్క జ్ఞానానికి పరాకాష్ఠ ఇది గోపికల యొక్క సర్వాత్మ భావం అలా గనక కాకుండా శ్రీకృష్ణుడితో గనక వాళ్ళ సంబంధం కలిగి ఉంటే అది సామాన్యమైనటువంటి కామం అయ్యుండేదేమో కాని ప్రేమ అయ్యుండేది మాత్రం కాదు తస్మిన్ తత్ సుఖ సుఖిత్వం కాబట్టి ఏ సుఖాన్నైతే గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర పొందారో అనుభవించారో అది సామాన్యంగా కనిపించేటువంటి లౌకికంగా తెలిసేటువంటి కామపూరితమైనటువంటి సుఖం మాత్రం కానే కాదు కనుక త్రాపి నా మహాత్మ్య జ్ఞాన విస్మృతి అపవాద ఆ విధంగా కలిసి జీవిస్తూ ఉన్నప్పటికీ కూడాను మహాత్మ జ్ఞాన విస్మృతి అపవాద పరమాత్మ యొక్క వైభవాన్ని వాళ్ళు మరిచారు అనేటువంటి అపవాదు మాత్రం వాళ్ళ మీద ఎప్పుడూ లేదు అలా గనక అయ్యుంటే తద్విహీనం జారాణామివా అటువంటి జ్ఞానమే గనక వాళ్ళకి లేకుండా ఉంటే ఏమో అది ఒక జారవం కింద గొచ్చేది కనుక పరమాత్మని శ్రీకృష్ణుణ్ణి గోపికల విషయంలో జారుడు అనడానికి అవకాశం లేదు ఎందుకని శ్రీకృష్ణ సాక్షాత్ భగవంతుడే శ్రీకృష్ణుడు అనేటువంటి భావం గోపికలకు పూర్ణంగా ఉంది కనుక పరమాత్మ యొక్క అఖండ స్వరూపాన్ని వాళ్ళు దర్శిస్తూనే ఉన్నారు గనక తత్సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారే కాబట్టి ఇంతవరకు పరమాత్మని ఇలా స్థుతించినటువంటి గోపికలు ఏవని విఘనసార్థితో విశ్వగుప్తయే సఖా ఉదే సా అంటే విధాత చేత బ్రహ్మదేవుని చేత ఆర్థిత ప్రార్థిత ఆయన ప్రార్థించడం వల్ల విశ్వగుప్తయ్యే ఈ జగత్ని రక్షించేందుకు సాత్వతాంకులే ఈ యాదవ కులంలో నువ్వు జన్మించావు అనేది మాకు బాగా తెలుసు కనుక ఇక్కడ నందకుమారుడుగా నీవు కదులుతూ ఉండినా కేవలం నీవు గోప బాలుడవే కేవలం గోపాలకృష్ణుడు మేము అనుకోవడం లేదు నువ్వు సాక్షాత్తు పరమాత్మవే అందరి హృదయాల్లో నిండి నిపుడీకృతమైనటువంటి అంతర్యామివే నీవే అనేటువంటి విషయం గోపికలుగా బాగా తెలిసిపోయింది కనుకని భగవత్ కథా శ్రవణం పరమ పవిత్రమైంది కనుక ఆ కథాశ్రవణాన్ని కూడాను భగవత్ కథా శ్రవణాన్ని కీర్తిస్తూ ఉన్నారు గోపికృతం తప్తీవన కవితం కల్మాపథామృతం తప్ప జీవన కవిరీత కల్మషాప్రవణ మంగళం శ్రీమదాత శ్రవణ మంగళం శ్రీమదాత భువి గృణన్ కృష్ణ నీ కథామృతం సంసారమగ్నులైన వారికి బ్రతుకు తెరువైంది జ్ఞానుల చే స్థుతింపబడింది కర్మ కల్మషాన్ని కడిగేస్తుంది వింటే చాలు మంగళప్రదం శ్రీమత్ శాంత స్వరూపం అట్టే నీ కథామృతమును ఈ ప్రపంచంలో ఎవరు విస్తృతంగా కీర్తిస్తున్నారో వారే గొప్ప దాతలు అమృతాన్ని పానం చేస్తే మరణం ఉండదు కాని కథామృతం మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఇక్కడ మనం సత్కర్మలు చేయడం వల్ల పుణ్యం ప్రాప్తిస్తుంది ఈ పుణ్యం వల్ల స్వర్గము లభిస్తుంది స్వర్గములో అమృతం లభిస్తుంది అమృతం దాగినటువంటి వాళ్ళు అమరులవుతారు వాళ్లే దేవతలు కనుక దేవతలు అమరులవుతారేమో గాని అమృత ప్రాయులు కాలేరు కారణం వాళ్ళకి లభించేటువంటి అమృతం అది కూడా క్షణికమే అది కూడా ఒక భోగమే కానీ ఇది కథామృతం ఇది జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ మోక్షాన్ని కూడా ప్రసాదిస్తూ కనుక ఇది సంసారంలో ఎవరైతే తప్పిస్తూ ఉండారో వాళ్ల బాధలు నివృత్తి చేస్తూ ఉంది ఈడితం జ్ఞానుల చేత స్థుతింపబడింది కల్మశాలన్నిటి కూడా పోగొట్టేటువంటిది మంగళకరమైనటువంటి శ్రవణం ఇది కథాశ్రవణం ఇది శ్రీమత్ ఇది చాలా శాంతియుతమైనటువంటిది కూడాను మంగళకరమైనటువంటిది ఇటువంటి జ్ఞానాన్ని ఈ ప్రపంచంలో ఎవరైతే నిరూపిస్తూ ఉండారు ఎవరైతే దీన్ని వితరణ చేస్తూ ఉండారో వారే గొప్ప దాతలు అని గోపికలు అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ విధంగా భగవంతుని యొక్క కథాశ్రవణాన్ని కథాగానాన్ని గురించి కథా వైభవాన్ని వివరించిన తరువాత పరమాత్మ యొక్క పాద పద్మ సేవనం కూడాను మహోత్కృష్టమైనదని గోపికలు నిరూపిస్తూ ఉన్నారు ఎందుకని ఇది మంగళప్రదం సర్వ పాపహరం పవిత్రం అటువంటి చరణకమల వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నారు గోపికలు పద్మాచితం ధరణి మండన ధ్యేయమాపది అనతకామదం పద్మాచితీమేయమాపది చర్ణపంకజో ఓ రమణ వ్యాకుల హరణ నీ పాద పద్మ ఆశ్రితుల కోర్కెలను తీర్చుతుంది బ్రహ్మదేవుని చేయి పూజింపబడింది అవని మాతకు అలంకారమైశ్వభిస్తుంది ఆపదలలో స్మరింపదగింది శాంతిని సుఖాన్ని ప్రసాదిస్తుంది అట్టినీ పాదపద్మును మా ఉంచు పరమాత్మ పవిత్ర చరణాలు మోక్ష సదనాలు ఆపద హరణాలు ఆనందధామాలు పరమాత్మ యొక్క పాదపద్మాలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో పరమాత్మ ఉన్నట్లే ఈ విశ్వమంతా కూడాను పాదోశ విశ్వాభూతాన్ని ఈ ప్రపంచమంతా కూడా భగవంతుని యొక్క ఒక్క పాదమేనని పురుష సూక్త నిర్ణయం చేసింది కనుక పరమాత్మ కనుక మన హృదయంలో ఉంటే ఈ ప్రపంచంలో మనకు లేనిదంటూ లేదు అనేది గోపికల యొక్క మనోభావం హే భగవాన్ నిన్ను దుఃఖహరా అని పిలుస్తూ ఉన్నారు మరి మా దుఃఖాన్ని ఎందుకు హరించు హే మంగళస్వరూప అని నేను కీర్తిస్తూ ఉన్నారు యోగులందరూ కూడా భక్తులు కానీ మాలో ఉండేటువంటి అమంగళాన్ని నీవెందుకు తొలగించు మేము యోగులం కాము రోగులం భవరోగులం హే భగవాన్ ఈ భవరోగాన్ని పోగొట్టేటువంటి దివ్యమైనటువంటి వైద్యుడివి నీవే ఎందుకో తెలుసా ఆ ఔషధం నీ దగ్గరే ఉంది కాబట్టి మా భవరోగాన్ని పోగొట్టేటువంటి ఔషధం ఇది జ్ఞానౌషం ఈ జ్ఞానం అనేటువంటి ఔషధాన్ని మాకిచ్చి మా జీవితాన్ని ధరింపజేయమని గోపికలు ప్రార్థించగానే పరమాత్మ వారి ముందు ప్రత్యక్షమయ్యాడు వారికి ప్రేమను పంచాడు వారిని ప్రేమలో ముంచాడు అలాగే గోపికలలాగా పరమాత్మ కొరకు ఎవరైతే వ్యధ చెందుతూ ఉంటారో వారందరి బాధలను నివృత్తి చేసి బంధాల నుంచి విడిపించి సర్వోపద్రవరహిత స్థితి మోక్షాన్ని ప్రసాదిస్తే అనుగ్రహిస్తాడు పరమాత్మ కనుక ఇదంతా కూడాను రాస పంచాధ్యాయులో గోపికా గీతం ఈ గోపికా గీతంలో కొన్ని శ్లోకాలు మనం ఇప్పుడు చూడగలిగాం ఈ గోపికల యొక్క ఉత్కృష్టమైనటువంటి భక్తి మనకు కూడా కలగాలి అని ప్రార్థన చేస్తూ ఆ మార్గంలో చరించి మనం కూడా ధరించదముగాక మో భగవతే వాసువ స్వస్తి ప్రజాభ్య పరిపాలయమార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్య సమస్తోవ్ కాళీ వర్షతు పర్జన్య పృథివీ సస్ శా దేశోయోవీ బ్రాహ్మణా సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిరం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యతి ఓ శా